నీవు రక్షింపబడు నీవు నీ యొక్క హృదయంతో నీ నోటితో నువ్వు దేవుని నమ్మలా ప్రార్థన అనే అంశం మాట్లాడుతుంటున్నాము ఒకవేళ నీ యొక్క నోటితో నువ్వు ప్రభాని ఏ నమ్మకపోతే నీ బతుకు ఏంది అసలు నీ ఏంది నీ డెస్టినీ ఏం చేసావు ఎక్కడ ఉంటావు మరి దేవుడు చాలా తేటగా చెప్తుంటున్నాడు విశ్వాసించని ఎడలా నీవు రక్షింపబడవు విశ్వసించిన నీవు రక్షింపబడదు మరి దేవుడు ఒకే ఒక మాట చెప్పినీ చింతల బాధల భారం సర్వం నువ్వు నామిన మాత్రమే పెట్టు రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచ్చినా చూస్తున్నాం మనం విశ్వాసం లేనిటువంటి జీవితము అది చాలా మోసకరమైన జీవితము చెప్పడానికి చాలా అడంబర దమ్మైన క్రైస్తే నేను తిరిగి నేను జన్మించినాను ఐ బాన అగే అని ఇలాంటి మాటలు చెప్తా ఉంటా కానీ ఏది విశ్వాసంతో మనము ఈ లోకంలో జీవిస్తానికి ప్రయత్నం చేయాలి లూకా అధ్యాయము పదకొండు వచ్చిన అక్కడ ఏమున్నది లూక రాసిన స్వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము అక్కడ ఒక ప్రత్యేకమైన మాట మన కోసం రాయబడి ఉన్నది తావిడ పట్టణం అందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టినాడు చాలు చూడండి తావితే పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు మన కొరకు పుట్టినాడు ఎందుకు పుట్టి అంటే మన రక్షణ కోసం ఎవరైతే ప్రభుత్వ ఏ స్కృష్ణలో విశ్వసిస్తారో ఎవరైతే ప్రభుత్వం ఏ నమ్ముతారో ఈ ప్రభుత్వం ఈ ప్రభుని ఏ స్కృష్ణామలో విశ్వసి ప్రార్థన చేస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు అంటే నీ కోసం ఆల్రెడీ దేవుడు ఈ లోకంలో వచ్చి వింటున్నాడు నీ కోసం నా కోసం ఆయన పుట్టింటున్నాడు ఎందుకు పుట్టాడు అంటే ఆయన ఉన్నటువంటి స్థలం తీసుకుపోయినంతకు మాత్రమే మనకు ఒక మార్గం సరళం దేవుడు మనం చూసి ఆయన ఉండే పిల్లలు ఆయన ఉండే స్థలం మనం చూచిస్తున్నాం ఏ ఒక్క పద్నాలుగు ఆది సూచించున్నాం మీరు తల పడని దైన తండ్రి వెళ్తున్నాను మీకు స్థలం సిద్ధపడతా వెళ్తున్నాను ఒకవేళ స్థలం లేనట్లయితే తిరిగి వచ్చి మీకు చెప్పదను అప్పుడు నేను ఉండే స్థలంలో మీరు ఉంచారు నేడు రక్షకుడుకు మీ కొరకు పుట్టి ఉన్నారు ఇంక మన భయం అవసరం లేదండి మన హృదయాలు గర్వపడాల్సిన అవసరం లేదు మనకి ఏముందో ఏం లేదో అని తెలుసు కానీ ఒక విశ్వాసం మాత్రము చాలా గొప్ప కార్యం చేయగలదు బౌలు పోతున్నారు నా కుమారుడు తిమోతి తిమోతి అయినా కుమారుడు చాలా ఆయన పిల్లలు ఉన్నారు స్పిరిచువల్ గా అనేక మంది పిల్లలు కనిపిస్తున్నారు భౌతికంగా శారీరకమైన పిల్లల లేదు కానీ ఆత్మ పిల్లల చాలా అవసరం ఆత్మిక పిల్లలను మనకు కనాలా స్పిరిచువల్ గా మన పిల్లలను మనము కనాలా అండి అదే దేవుడు మాట్లాడుతుంటున్నారు ఈ శారీరకమైన పిల్లలు మనకు అవసరం లేదు ఇప్పటికి నేను అనేక పిడలను కనిపించిడ్డలు నేను ప్రభుత్వ సందానంలో నడిపించది మీకు దేవుని దేవుడు ఆశ నీవు ఎవరికైనా నా వాక్యం చెప్పినావా నా గొప్పతనం విషయం నువ్వు ఎప్పుడైనా ఎవరు చెప్పినావా నువ్వు పంచుకున్నావా నాకు సాక్షి పిడగా ఉన్నావా నాకు సాక్షిగా తయారు చేసినవా మరి దేవుడు ఇలాంటి ప్రశ్నలు మనకు అడగబోతుంటున్నాడు అందుకోసం పద్నాలుగో వచ్చిన చూడండి రోమా పది పద్నాలుగో వరుసలో ఏం రాయబడి ఉన్నారు అక్కడ రోమిళ రాష్ట్రపతిగా పదివ అధ్యాయ పద్నాలుగో వచ్చిన వారు విశ్వాసింపని వారికి ఎట్లు ప్రార్థన చేదురు వినండి వారికి ఎట్లు విశ్వాసించారు చూడండి ఇక్కడ చాలా గొప్ప ఇది ఆయన ఆవేదన పౌరు భక్తుడు రాసి ఉంటున్నారు మనం అనుకుంటున్నామే అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన ఆవేదన బాధ పౌరు భక్తుడు ఈ సంఘానికి రాసి మనం చేయాల్సినటువంటి పని అయినప్పుడు విశ్వాసింపని వానికి ఎట్లా ప్రార్థన ప్రార్థన చేదురు వినడానికి ఎట్లా విశ్వాసించరు అసలు ప్రభని ఏ స్థితిస్తే విషయం నెంబర్ వన్ వాడు ఎలాంటి ప్రార్థన చేయగలడు దేవుని బోధ ఏదైనా చేయగలడు వాడు మరి మనం కూడా ఇక్కడ దగ్గర దగ్గర రెండు మూడు నుంచి మనం ఈ యొక్క ఆరాధనకు మన ట్రైనింగ్ ప్రోగ్రాంకు మనం అటెండ్ అవుతా ఉన్నామే ఈ వాక్యం ఎప్పుడైనా తాకిందా ఈరోజు దేవుడు చాలా తేటాగా మనకు ఒక ప్రశ్న రూపంగా మాట్లాడుతుంటున్నాడు ఎట్లు ప్రార్థన చేయగలడు ఆయన మనకి విషయం తెలియని తెలియదే వాడుకు విగ్రహారాధన ఉండవచ్చు మరి అనేక దేవతలను పూజించే వాడు ఉండవచ్చు మరి ఏ విధంగా ప్రార్థన చేయాలా ఈరోజు మీకు నాకున్నటువంటి భారం గత రెండు మూడు సంవత్సరం ప్రయాసపడే కాదే మనం ఒకరికి నేర్పించాలా అని ప్రభు అనే ఏ మార్గం మనము నేర్పించాల మరి పౌరుల భక్తులు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క రోమ పట్టణంలో వాళ్ళకి మార్గం నేర్పించి మనం వాక్యం ఈ రోజు తేటగా మనతో మాట్లాడుతున్నది మనలాంటి వాళ్ళు అనేక లక్షల కోట్ల జనాలు ఈ వాక్యం ప్రకటించి ఉండొచ్చు కానీ ఈరోజు సచివ ఈ వాక్యం మనం కూడా మాట్లాడుతుంటారు అంటే ఈ రోజు అనేక జనాలకు ప్రార్థన చేయడం రాదండి ఇప్పుడు అడిగేసి బ్రదర్ మీరు ప్రార్థన చేయాలంటే బ్రదర్ పండుగ తీస్తా ఉంటారు మరి ఏందో అది నేను ప్రార్థన చేయలేను అంటే తెలియదు తప్ప ఏం లేదు ప్రార్థన ఏ విధంగా చేయాలని ప్రభుత్వం ఏ విధంగా ఇమ్ముడి ఉండాలి తెలియదు మరి మనం అదే నేర్చుకున్న దానికి మనం ఇక్కడ వచ్చిన్నాము ప్రకటించకటించు వాడు లేకుండా వాడు ఎట్లు విందు విందు ప్రకటించి వాళ్ళు ఉండేవారు చెప్పాల ప్రభు నేర్పిస్తున్నారు వానికి చెప్పగానే పోతేనే బోధ చేయగానే వానికి వాక్యం ఇది వాడు ఏం చేయగలరు వాడు ప్రార్థన చేయ ప్రభువాడిని ఏడు చెప్పాల ప్రభువాడిని ఏ నీ కోరపు ఈ లోకంలో పుట్టినాడు ఆల్రెడీ మేము చూసినాము దావేద్ కుమార్ నీ కోసం ఈ లోకంలో మతేశ్వర రెండవ దేవ సృష్టి నీ కోసం పుట్టింటున్నారు ఆ వాక్యం మన దరిద్రం కోసం పాపం కోసం రోగాల కోసం దేవుడు ఈ లోకంలో పుట్టినారు మన కోసము మన పాపంలో కోసం అనే శిలో చనిపోయి ఉంటున్నాడు రక్షణ మోక్షం ఆయన ద్వారానే ఆయన తప్ప ఇంకా ఎవరి ద్వారా లోకంలో మోక్షం లేదు ప్రభుసంతా ఎవరు మనకు తీసుకుని పోలేరు అని వాక్యం మనము వల్ల బుద్ధి చెప్పేటట్టు మనం ఉండాలండి ఒకవేళ అది చెప్పనే అయితే మనం చాలా మోసం చేసుకున్న వారే ఉంటాము అదే పౌరు భక్తుడు అక్కడ రాస్తున్నాడు రోమా సంఘానికి రోమడుతున్నాడు పౌరుల భక్తు ఆవేదన పౌరుల భక్తులు ఆవేదన సంతోషంతో రాయటం లేదండి అసలు మనకి ప్రభుత్వ తెలియని తెలియదే మనకి ఎవరు రోమా దేశ మాట్లాడుతున్నామే మనం హైదరాబాద్ చాలా మంది తెలియదు ఇంకా రోమా విషయం ఎందుకు మాట్లాడాలి మనం మనం తెలుసా ఇక్కడ ఎవరో తెలియదు క్రైస్తవుల కూడా తెలియదు ప్రార్థన చేయడం అంటే తెలియదు వచ్చి చెట్టు పూస్తున్నా కూతుంటారు కానీ మనం పెదులు ఆడవు పాట పాడలేడు ప్రార్థన చేయలేడు చూడండి అంటే సాతానుగాడు మళ్ళీ ఏ విధంగా మళ్ళను అంచి ఉంచుతా ఉన్నాడు ఎదిగనీయటం లేదు మనం ఎదిగితే వాడు ఉండలేదు మరి పౌరులు భక్తులు అదే మనం మాట్లాడుతున్నాడు ప్రభు అని ప్రకటించిన వాడు లేకుండా వాడు ఎట్లా బిందురు మరి మనం ఈ రోజు గత మూడు సంవత్సరాలు ప్రభ నేర్చిస్తే వాటిని ప్రకటిస్తానికి మాత్రమే మనం వస్తున్నాం ఇక ట్రైనింగ్ ప్రోగ్రాం ఎందుకు వస్తాయని నేర్చుకుంటున్నాం మనము ఒక తరిపిత ఈ వాక్యం లోకంలో పంచుకుంటానికి మాత్రమే ఆయన గొప్ప స్వాతం ప్రకటిస్తానికి మాత్రమే మనము ఇక సిద్ధపడి ఉంటున్నాం నిర్ణయం చేసుకున్నాం మనం నిర్ణయం చేసుకుని మనం ప్రాంతంలో మనం ప్రతి వస్తున్నాం మరి ఈ వాక్యం నేను చదివితే నాకు చాలా ప్రశ్నలు వచ్చిన్నాయండి అనేక ప్రశ్నలు కలిగి ఉంటున్నాను ఒక దిగు ప్రభా నిజాన్ని ఏమైతే ఆశిస్తున్నావో మన కొంత భాగంగా నేను చేయగలుగుతున్నాను కానీ ఇది సరిపోదు ఇది చేయవలసి చాలా మిగిలినది ఇంకా చాలా మేము చేయాలి ప్రభా నే ప్రభుత్వంలో ఉండే దేవునితో మాట్లాడుకుంటున్నాను ప్రార్థన ప్రార్థన ఎప్పుడైతే చేస్తావో నీ పరమాత్మతో మాట్లాడుతుంటున్నావు ఎప్పుడు ప్రార్థన చేస్తావు నీ సంపూర్ణ విశ్వాసం ఎప్పుడు కలిగి సంపూర్ణ విశ్వాసంతో ఎప్పుడు ఉంటావు నీ ప్రార్థనా దేవుడు వింటా ఉంటాడు ఈ రెండు లేకపోతే మాత్రము మన జీవితం వ్యర్థమే అండి మన జీవితము వ్యర్థము నేను చివరికి మాట చెప్పేసి పదిహేడో వచ్చిన చూడండి నేను ముగిస్తాను కాగా వినిట వలన విశ్వాసము కలుగును ఏం వినిట వలన విశ్వాసం కలుగును క్రీస్తుని గురించిన వార్త ప్రభు ఏ వార్తను నా ప్రభు నా కోసం లోకంలో వచ్చి ఆ శిలోపై చనిపోయి రక్తం కార్చి ఆయన రక్తం నన్ను కడిగి నా శుద్ధిపరిచి ఆయన ఉండే స్థలం నాకు స్థలాన్ని ఏర్పాటు చేసిన దేవుడు శుభవార్తను విన్నప్పుడే మనకు విశ్వాసము కలుగుతుంది ఒకవేళ ఈ స్టేట్మెంట్ మనలో మనలో లేకపోతే మనకు ఏ సమయంలో కానీ ఎప్పుడైనా కానీ ప్రభు కోసం మనం విశ్వాస పెట్టేలాగా ఉండలేము సాక్షి పెట్టేలాగా ఉండలేము మరి అదే విశ్వాసం కలుగుతుంది ఏం వినాలండి ప్రభు అని ఏ శిస్సుల విషయం మాత్రమే ప్రభు అని ఏ వారి వారా ఈ లోకం చేసిన ప్రతి కార్యాల విషయమే మనము వినాలా విశ్వసించాలా బలపడాలా ఈ లోకానికి సాక్షి ఎదురాలా మరాటి కృప మనకు ఆనందా